కాబట్టి ఆ పరమాత్మ హృదయంలో ఉన్నాడు హృదయం ఇప్పుడే సూర్యుంతో ప్రకాశించకుండా ఉంటాడా వెలుగుంటుంది అలాగే పరమాత్మ స్వీకరించుకోడు కాబట్టి ఆ పరమాత్మ శక్తి ఏది ఉంటే అది చక్కగా తెలుస్తూ ఉంటుంది ఆ తెలివి దేహానికి వచ్చేస్తుంది మీరు దేహాన్ని చూసుకోండి దానికి అన్ని తెలుస్తూ ఉంటాయి చుట్టూ ఒక్క పూస్తే అలాగే తెలుస్తుంది దేహానికి తెలుస్తుంది కాదు నాకు తెలుస్తుంది దేహం ద్వారా నీకు తెలుస్తుంది దేహానికి తెలుస్తూ కాబట్టి దేహానికి తెలుగు ఎక్కడి హృదయంలో పరమాత్మ ఉన్నాడు ఆ పరమాత్మ యొక్క ప్రకాశము దేహం మీద అంటే దేహానికి తెలివి వచ్చింది ఒక తెలుగు వచ్చింది ఇంకో తెలుగు ఆ తెలివి ఇంకో రకంగా డబుల్ వచ్చింది డబుల్ అదేంటి అంటే హృదయంలో హృదయాకాశము గలదు చిత్తాకాశము అంటారు మైండ్ ఉన్నది ఆ మైండ్లో సూర్యుడు పడ్డాడు సూర్యుడు చేతి ఆత్మశకుటస్థ చేతమేం ప్రతిఫలించింది ఈ మైండ్కి దర్పణము అని పేరు గోడకి అద్దానికి తేడా ఏంటో తెలుస్తుందండి గోడ మీద పడ్డ సూర్యకాంతి రిఫ్లెక్ట్ అవ్వదు గోడ అంత పాలిష్డ్ గా ఉండదు అద్ద పడ్డ సూర్యకాంతి రిఫ్లెక్ట్ అవుతుంది ఎందుకంటే అది పాలిష్డ్ గా ఉంటుంది కనుక దేహం మీద పడ్డ ఆత్మ చైతన్యం రిఫ్లెక్ట్ అవ్వదు బుద్ధు మీద పడ్డ ఆత్మ చైతన్యం రిఫ్లెక్ట్ అవదు దేహము ఆత్మచైతన్య ప్రతిబింబమును గ్రహించలేదు గోడలో సూర్య ప్రతిబింబం కనపడుతుందా కనపడదు దేహము ఆత్మ చైతన్య ప్రతిబింబమును గ్రహించలేదు ప్రతిబింబమునకు ఆ భాష అని పేరు ఆ భాష అంటారు ఆ భాష అంటే రసాభాష ఆ భాష కాదు ఆ భాష అంటే ప్రతిబింబము అని పేరు ఆత్మ ప్రతిబింబము దేహమునందు పడదు ఎందుకంటే దేహం చాలా స్థూలంగా ఉంటుంది కనుక ఆత్మ యొక్క ప్రతిబింబము బుద్ధులందు పడుతుంది బుద్ధి సత్వగుణ ప్రధానము అంటే దాని ఏంది ఆత్మ యొక్క ప్రతిబింబము పడుతుంది సూక్ష్మమైనది గనుక దేహము తమో గుణము బాగా స్థూలముగా ఆత్మ ప్రతిబింబము గ్రహించలేదు కనుక ఆత్మ యొక్క వెలుగు అయితే దేహం మీద పడుతుంది కానీ ఆత్మ యొక్క వెలుగు సిద్ధి ఎందు పడుతుంది అవుతుంది అద్దంలో పడ్డ సూర్య ప్రకాశం రిఫ్లెక్ట్ అయినట్టుగా ఆ ప్రకాశ ఆ వెలుగు చేత కూడా అంటే బుద్ధి చేత రిఫ్లెక్ట్ చేయబడిన తెలివి చేత కూడా దేహము ప్రకాశింపజేయబడుతూ ఉంటుంది ఇప్పుడు దేహానికి రెండు ప్రకాశములు వచ్చాయి దేహము తెలుస్తోంది ఆత్మ చైతన్యాన్ని బట్టి తెలుస్తోంది తెలివి బుద్ధివందలి ప్రకాశముత్యి కూడా తెలుస్తూ ఉంది దేహానికి రెండు ప్రకాశములు వచ్చి అది బాగా తెలుసుకుంటూ ఉన్నది దేహంలో దేహమే కాదని కూడా అదే స్థితిలో ఉంటాయి మనస్సు కూడా మీరు అదే చెప్పొచ్చు కన్నుకి కూడా అదే చెప్పొచ్చు చెవికి కూడా అదే చెప్పచ్చు అంటే అదేంటేమిటి ఆ కన్ను ఎల్లు ఆత్మ చైతన్య ప్రకాశము పడుతుంది అంతేకాకుండా బుద్ధి ఎందు ప్రతిఫలించిన ఆత్మ చైతన్యము యొక్క ప్రతిఫలనము కూడా కన్ను ఎల్లు కొడుతుంది ఓకే ఆ భాషను మీరు మొత్తం మీద దేహం మీద చైతన్య ప్రకాశం పడుతుంది అని అభిప్రాయం కొంచెం విద్యారంగస్వామి దాన్ని ఒక బెంబో ప్రతిబింబ కాదని దానికొక మోడల్ ఒకటి పెట్టుకుని అంతా కూడా ఆ మోడల్ లో ఫిక్స్ చేసి ఇట్లాగా తోస్తూ ఉంటాడు ఆయన కాబట్టి ఆ మోడల్ని ఆ స్పిరిట్ ని తెలుసుకుని మొత్తం మీద ఆ చైతన్య ప్రకాశము అనేటువంటి ఆ పాయింట్ ని మీరు పట్టుకుంటే సరిపడుతుంది ఒక డబుల్ ప్రకాశం వచ్చినది దేహంకు అంటే అలా చెప్తున్నారు ఆయన దీంట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే బుద్ధి కలదు స్వయం ప్రకాశం కాదు ఆత్మవైత్య ప్రకాశం ప్రతిఫలించి అది రిఫ్లెక్ట్ అయి అది ప్రకాశిస్తున్నట్లు అనిపిస్తుంది ఆ బుద్ధి యొక్క బుద్ధి చేత ప్రతిఫలించబడిన ప్రకాశమే వెళ్ళే కళ్ళు చెవి మొదలైన ఇంద్రియములందు దేహం వరకు కూడా అదే ప్రకాశము ఆ ప్రకాశంలోనే జగత్తు కూడా ప్రకాశిస్తూ అదే చి అదే పరమాత్మ ఇప్పుడు బుద్ధులు ప్రతిబింబమో ఉన్నది అర్థంలో సూర్య ప్రతిబింబము ఆత్మచైత ప్రతిబింబము దానికి ఆ ప్రతిబింబమునకు చిదాభాష అని పేరు ఎలా వచ్చింది చిత్ అంటే పరమాత్మ చిత్ సింపుల్ వర్డ్ చిత్ ఆ చిత్తు యొక్క ప్రతిబింబము ఆ భాష కలిపితే ఓకే చిదాభాసి మరో పేరు జీవితం సూర్యుడు అనమితుడు అద్దంలో ప్రతిబింబము చిన్నదిగా ఉంటుంది అర్థం చిన్నదైతే జనదిగా ఉంటుంది అర్థం పెద్దదైతే పెద్దదిగా ఉంటుంది అంటే అర్థం అనుకుంటుందో అంటే అర్థము యొక్క లిమిటేషన్ పరిచ్ఛేదము ఆ ప్రతిబింబానికి వస్తాయి సూర్యుడిలో ఏ పరిచ్ఛేదము ఉండదు అదేవిధంగా పరమాత్మ చైతన్యంలో దేశకాల వస్తు పరిచ్ఛేదములేమీ ఉండవు కానీ బుద్ధి నుండి ప్రతిఫలించిన ఆ ప్రతిబింబం ఏది కలదో దాని ఏంటి పరిచ్ఛేదములు ఉంటాయి అదే జీవుడు జీవుడు పరిచ్డు బుద్ధి అంతదో జీవుడు అంత బుద్ధి సుఖం అంటే జీవుడు సుఖీ బుద్ధి దుఃఖం ఉంటే దీవుడు దుఃఖీ బుద్ధి దేహమైతే జీవుడు దేహం అవుతాడు బుద్ధికి పూర్వజన్మ ఉంటే జీవుడికి పూర్వజన్మ వస్తుంది బుద్ధుడికి అపరజన్మ ఉంటే జీవుడికి అపర జన్మ వస్తుంది బుద్ధికి ఉండేవన్నీ జీవుడికి అంటగడతారు అద్దానికి ఉండే లక్షణాలన్నీ అద్దంలోని సూర్య ప్రతిబింబమునకు వచ్చినట్లుగా ఆ జీవుడి చేత కూడా దేహము ప్రకాశిత దేవుడితో ఉంటుంది కాబట్టి మీకేసి చూసుకోండి మీరు ఈ అద్దము గోడ అది అర్థమైంది కదా కనుక యొక్క సార్ మీ లోపల పరమాత్మ చైతన్యం గలదు బుద్ధి గలదు ఆ బుద్ధి వల్ల ఆ పరమాత్మ చైతన్యం ప్రకాశించి ప్రతిఫలించి ఆ ప్రతిఫలనమునకే జీవుడనే పేరు వచ్చింది ఆ వెలుగు డైరెక్ట్ గాను రిఫ్లెక్టెడ్ మొత్తం మీద ఆ వెలుగే దేహానికి కూడా వచ్చింది అంటే తెలివి దేహానికి కూడా దేహం దాకా వచ్చిందంటే మధ్యలో ఇంద్రియాలకు రాకుండా దేహం దాకా వస్తుందా మధ్యలో ఇంద్రియాలకు కూడా వచ్చింది ఇది పరిస్థితి ఇప్పుడు అర్థమైందా మీకు దీన్ని రివర్స్లో చెప్పండి దేహము తెలుస్తోంది అంటే పరమాత్మ యొక్క తెలుగు దీని మీద పడింది కళ్ళకి రూపాలు తెలుస్తున్నాయి చివికి శబ్దములు తెలుస్తున్నాయి అంటే ఆ తెలివి వాటికి వాటి మీద పడింది బుద్ధి తెలుసుకుంటోంది అంటే బుద్ధిలో కూడా ఆ తెలివి పడింది బుద్ధికి మాత్రమే పరిమితమైన తెలుగుతే దూవుడని పేరు బుద్ధిలో పడుతున్న ఆ వెలుగు ఆ చైతన్యం బుద్ధి మారిపోతూ ఉంటుంది ప్రతిబింబం మారిపోతుంది కానీ బిందం మారటం బింబం స్థిరంగా ఉంటుంది ఆ బిండమే పరమాత్మ ఓకే అది అది మారదు దానికి కూటస్థచ్చిత అని పేరు దీనినికంటే మీరు మాస పురాణమో కార్తీక పురాణమో నుంచే మీకు తేలించే ఉంటుంది హాయి ఇన్ని కష్టాలు ఉంటాయి ఇంత ఇంత గోదా అది సంగతి మనం ఇంకోసారి చెప్తారు కాదిత్యదీకే ఆకశము నందలి సూర్యునిచే ప్రకాశింపజేయబడే విద్య గోడపై తర్పణాదిత్య దీప్తి అద్దమునందలి సూర్యప్రతిబింబము యొక్క కాంతి పడునట్లుగా ప్రకాశింపేయబడినగా ప్రకాశింపజేయబడుతున్నది అది కాబట్టి మీరు ఎంతసేపు పాయింట్ ఒక్కటేనండి దేహము మనస్సు ఆత్మ ఓకే దేహం మీద ఆత్మ వెలుగుపడుతోంది మనస్సు ద్వారా కూడా పడుతోంది పళ్ళివ్వండి దేహము చెడుచలము మారిపోతుంది మనస్సు కూడా మారిపోతుంది ఆత్మ మారేది కాదు దేహము జడము మనస్సు కూడా జడమే ఆత్మ చైతన్యము అది ఏదుగా మీరు ఆ ఆత్మను పట్టుకోండి పట్టుకుంటే ఈ సంసార చక్రంలో జేరా ఎరకెరకక్కర్లేదు మీరు ఆత్మను వదిలిపెట్టి మనస్సుని దేహాన్ని కొట్టుకుంటే తిరుగుతూ ఉంటారు ఇంట్లో పెద్ద కష్టమేం కాదు ఆ మనస్సులో పెద్ద ప్రతిబింబం ఉన్నతే జీవుడని లేదు ఇప్పుడు సత్యమా ప్రతిబింబం సత్యమా కనబడేదే తప్ప అది సత్యం కాదు కాబట్టి వీరుకి పూర్వజమ్మా ఉత్తరదమ్మా ఇవన్నీ కూడా దాని నుంచి లేని సత్యత్వాన్ని దానికి ఆపాదించి అద్భుతంగా చెప్పిన మాట ఓకే అందులో చెప్తాము కాదిత్యదీతేర్పణాదిత్యదీపే భా అదే అన్వయం అన్వయం చెప్పిన శ్లోకం చూపినట్లే తరువాత శ్లోకం అనేక దర్పణిత్యదీప్ీనా వస్తుషీ ఉపరాజ్య అభావే ప్రకాశతే ఇంకా ఉంది ఈ ఈ పేచి ఈ జటిల వ్యవస్థ ఇంకా ఆయన ఇంకా మాట్లాడుతున్నారు ఇది మళ్ళీ ఓటింగ్ పట్టాల్సి ఉంటుంది మళ్ళీ అన్నాం పద పదొచ్చేదాం అనే తదర్పణాదిత్యరీప్నా బహు సు ఇతరా యజ్య తాసా అభే అతి ప్రకాశతే బాడమీడ్ పదే పదే అడ్డ సూర్యుడు ప్రకాశిస్తున్నాడు ఆ పదార్థాలలో ప్రకాశిస్తాడు ఆ పదార్థాలు సూర్యుని యొక్క ప్రకాశాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి ఆ పదే అర్థముల సూర్యప్రకాశం ప్రకటమవుతూ ఉంటుంది ఈ సూర్యప్రకాశం సూర్యదీప్తి సపోజ్ ఇప్పుడు మీరు చూడండి సూర్యుడు ప్రకాశించడం మానేస్తే ప్రకాశిస్తాయా ప్రకాశిస్తాయి ఈ అద్దాలన్నీ పగర్చేతే సూర్యుడు ప్రకాశిస్తాడా ప్రకాశిస్తాడ సూర్యుని లేకపోతే అద్దాలు ఏవి ప్రకాశించావు ఈ అద్దాలన్నీ పోయినా కూడా సూర్యుని ప్రకాశిస్తేనే ఉంటాడు ఓకే ఇప్పుడు ఈ జీవుడు చచ్చిపోయాడు అనుకోండి చచ్చిపోయడం అంటారు కదా చావు లేదు అని అనుకో ఉంటారు వాడు పోయాడు కదా ఆ ప్రకాశం అలా ప్రకాశించు ఒక ఆయన అడిగారు తండ్రి ఈ మధ్యన ఆయన పోయాడు కదా ఆయన ఆయన పోయారు కదా ఇప్పుడు ఆత్మ ఏమైంది నేనున్నాను ఆయన పోయారు ఏం చెప్పారు మళ్ళీ చెప్తున్నా ఆయన పోయారు ఏమిటి అది మళ్ళీ మీరు చేయాల్సిన వెళ్ళిందో తర్వాత చెప్పాలి నేను ఏమిటి పోయింది దేహము పోయిందా పోతే చచ్చిపోవడం దేహము పోయిందా దేహం బోడవై ఉంది అది అది ఎప్పుడు శవమే దేహం బోడవై ఉంది మీరే తీసుకెళ్ళి తగలబెట్టి వాళ్ళు వచ్చారు కదా దగ్గర స్నానం చేసి ఇంటికి వచ్చారు దేహం బోడలేదు ఇక్కడే ఉంది నిన్న ఓకే నేను దేహం గురించి అడగట్లేదండి ఆత్మ గురించి అడగట్లేదు ఆత్మ అంటే చైతన్యం అదే కదా అంటే చైతన్యం పోయిందా మీ లేదా నాలో లేదా ఈ చుట్టుపక్కల వాళ్ళ వెళ్ళం లేదా మరి పోయింది అంటే పోయిందా హ్యూమన్ కాన్షియస్నెస్ ఎక్కడికి పోయింది ఇప్పుడు హైదరాబాద్లో ఎవరైనా చచ్చిపోయాడు అనుకోండి చచ్చిపోతే హ్యూమన్ కాన్షియస్నెస్ చచ్చిపోయిందా లూన్ కాన్షియస్ చచ్చిపోవడం ఏంటంటే మొత్తం హైదరాబాద్ నగరం అంతా వ్యాపిన్షన్ ఉన్నది అది చచ్చిపోలేదు మరి గేమ్ చచ్చిపోయింది దేహం చచ్చిపోయింది దేహం చచ్చిపోవడం ఏంటా లేదా తీసుకెళ్ళి ఎవరు పెట్టచ్చు కొన్ని అట్టబెట్టుకోపోయా అయితే ఏంటి చచ్చింది అంట ఏడిపోలేదు ఏడిపోలేదు వేదాంతులు మృత్యులను అంద అంచేతనే ఎవరైనా పోతే వేదాంతలు దుఃఖించడం గటాసు నగతాసు పండుగ దుఃఖించడం దుఃఖించడానికి ఉంది పోతే కదా దుఃఖించడానికి ఏది పోను లేదు ఇప్పుడు పర్సు పోయింది దుఃఖించాలా అక్కర్లేదా అక్కర్లేదా ఎందుకంటే పర్సును పోలేదు ఇంకొకటి చేతికి చిక్కింది వాడు ఖర్చు పెట్టాలి హ్యాపీగా జస్ట్ చేంజ్ గౌరం నుంచి ఏమీ పోలేదు భ్రమం కానీ ఈ శ్లోకాన్ని కొక్కి తీసుకుంటాం సింపుల్ విషయం అంటే చెప్పేశాను అనేక దర్పణాదిత్యదీప్తీనా బహుసంధిషు ఇతరా వ్యజ్యతే తాసాం అభావే అతి ప్రకాశకే అనేక దర్పణాదిత్య దీప్తి అనేకములైన అర్థముల ఎందని సూర్యప్రతిబింబముల యొక్క ప్రకాశముల యొక్క అంటే గవరైందా అనేక దర్పణ ఆదిత్య రీప్తి ప్రకాశముల యొక్క శోభ అని పెట్టుకోండి శ్లోభ అని పెట్టుకోండి అలా పెట్టండి ప్రస్తుతాన్ని ఓకే అయితే వెనుగు అని పెట్టండి వెనుగు బహుశంభుషు అనేకములైన సంభులయందు ప్రకట ముగుతున్నది చూసారా ఆ శ్లోకాన్వయం కొంచెం ఇబ్బందిగా ఉంది అదే కదర్పణాది లైట్ అప్పిస్తాను ఆల్రెడీ ఇల్లు ముందు పోయిస్తాను స్పేసెస్ బిట్వీన్ ది రేడియస్ రిఫ్లెక్షన్ ఇల్లు ముందు పోయి లైట్ అప్పిస్తాను ది వాల్ స్కి నేను ఓ రకంగా చెప్పాను ఆయన న్యూస్ లో ఆయన బాగా అనువాదం చేశారు ఇది ఒక డైట్రాక్షన్ స్పెక్ట్రమ్ కింద చెప్తున్నారు ఆయన మళ్లీ చెప్తూ చూడండి గోడ ఉన్నది గోడని డైరెక్ట్ గా సన్ లైట్ ప్రకాశంతో వేస్తూనే ఉన్నది ఆ ప్రకాశానికి తోడుగా అనేకములైన నాలుగు అద్దాలు పెట్టారు ఈ అద్దాల్లో పడిన సూర్య ప్రతిబింబం నుంచి వచ్చిన ప్రకాశములు కూడా ఆ గోడలు పుడుతున్నాయి ద్రౌనా ఇప్పుడు ఈ గోడ రెండు ప్రకాశాలు పుడుతున్నాయి ఒకటి డైరెక్ట్ సన్ లైట్ పుడుతోంది రెండు రిఫ్లెక్టెడ్ సన్లైట్ అయితే రిఫ్లెక్టెడ్ సన్లైట్ అర్థం లేని చోటే పెడుతూ లేని చోట రిఫ్లెక్టెడ్ సన్లైట్ ఉండదు డైరెక్ట్ సన్లైట్ ఉంటుంది కాబట్టి రిఫ్లెక్టెడ్ సన్లైట్ డైరెక్ట్ సన్లైట్ పడ్డ చోట ఆ గోడ ప్రకాశిస్తుంది కేవలం డైరెక్ట్ సన్లైట్ మాత్రమే పడిన చోట గోడ మోస్తరుగా ప్రకాశిస్తుంది అంటే మంచి ప్రకాశము మోస్తరు ప్రకాశము మళ్ళీ మంచి ప్రకాశము మళ్ళీ మోస్తరు ప్రకాశము అలా ఉంటుంది ఆ గోడ ఎందుకంటే ఆ గోడ మీద కొన్ని చోట్ల డైరెక్ట్ సన్ లైట్ రిఫ్లెక్టెడ్ సన్ లైట్ రెండు పుడుతున్నాయి కొన్ని చోట్ల ఓన్లీ డైరెక్ట్ సన్ లైట్ పుడుతోంది రిఫ్లెక్టెడ్ సన్ లైట్ పడటం లేదు కాబట్టి ఆ గ్యాప్స్ కేవలం సన్ లైట్ మాత్రమే ప్రకాశిస్తోంది ఆ గ్యాప్స్ ఇటుపక్క అటుపక్క సన్ లైట్ ప్రకాశిస్తోంది అద్దం నుంచి రిఫ్లెక్ట్ అయిన లైట్ కూడా ప్రకాశిస్తుంది అది కథ తెలిసిందా ఇది దృష్టాంతం దార్ష్టాంతికం తర్వాత శ్లోకంలో వస్తుంది ఇది కేవలం దృష్టాంతమా దార్ష్టాంతికంలో ఏమొస్తుంది కర్ణుల్ అనుకోండి కళ్ళు మీద డైరెక్ట్ పరమాత్మ చైతన్యం పడుతోందా లేకపోతే రిఫ్లెక్టెడ్ సన్లైక్ మాత్రమే రిఫ్లెక్టెడ్ బుద్ధుడు ప్రకాశించిన చిరాభాసు యొక్క చైతన్యం మాత్రమే పడుతోందా లేకపోతే రెండు పడుతున్నాయా అని అలా ఉంటుంది ఆ విచారం అది తర్వాత శ్లోకంలో వస్తుంది ప్రస్తుతానికి గోడాను అద్దము సూర్యుడు మతికి మీరు ఈ శ్లోకానికి సరిపెట్టుకోండి ఓకే ఒకసారి మళ్ళీ అర్థం అర్థం సపరేట్ గా ఉంది వాళ్ళ మీద ఏదైనా సరే పెడుతోంది అలా తీసుకోండి అలా తీసుకోండి అలా తీసుకోవాలి అలా తీసుకోండి విద్యారంఘస్వామి దాన్ని ఎంత జటిలం చేయాలో అంత జటిలం చేసి పెట్టుకోవడానికి ఏం చేశాడంటే ఓ మోడల్ పెట్టుకున్నాడు అండ్ ఇప్పుడు ఎలాగంటే చొక్కా కుట్టేసి దాంట్లో మనుషుల్ని ప్రవేశపెట్టినట్టు విద్యార్థులను పంచ దృష్టిపై విమర్శలు లేకపోలేదు బెండు ప్రతిబింబ వాదాన్ని ఆయన గట్టిగా పట్టుకుని సాగుతూ సాగుతూ ఉంటాడు అందరూ అలా ఉండరు ఇప్పుడు సచ్చిదానందేంద్ర వ్యతి సచిదానందేంద్ర సరస్వతి ఆయన విద్యార్థులు పేరు చెప్తే తోక తొక్కిన ప్రాచులే వేస్తాడు ఆయన విద్యార్థి నుండి ఎందుకంటే విద్యార్థులు ఛాదస్థం బ్రాహ్మణుడు అయినా ఆయన ఏదో రాస్తూ ఉంటాడు ఎదుగు వాళ్ళు అంటాడు దాన్ని కొంచెం మనం ఊపిగి పట్టాలి పడితే అసలు విషయం తర్వాత వస్తుంది ప్రస్తుతానికి నడిపించండి ఒక అనేక దర్పణాదిత్య రీతిన అనేకములైన అర్థములై ఉందని సూర్యప్రతిబింబముల యొక్క ప్రకాశముల యొక్క బహుసంధు అనేకములైన స్తంభుల ఎందు అద్దానికి అద్దానికి గ్యాప్ ఉన్నట్టుగానే అద్దం నుంచి విష్ణుక్తి అయిన ప్రకాశానికి మరో దానికి గ్యాప్ ఉన్నది ఆ గ్యాప్ల ఎందు ఇతరా ఇతరమైనది అంటే అద్దాలకి గోడకి ఇతర ఏంటి సూర్యకాంతే సూర్యకాంతి సూర్యకాంతిజ్యతే ప్రకటమగు చిన్నది అది ఇప్పుడు మీకు తెలిసిపోతుంది సింపుల్ గా ఇప్పుడు అర్థాలు నాలుగు ఉన్నాయండి వాటి నుంచి రిఫ్లెక్ట్ అయిన లైట్ వాళ్ళ మీద పడుతుందండి డైరెక్ట్ సన్లైట్ కూడా పడుతుందండి ఇప్పుడు సంధులు ఏమన్నుంటాయి నాలుగు సంధులు ఉంటాయి ఆ సంధులలో డైరెక్ట్ సన్లైట్ మాత్రమే ప్రకటన ఆ సంధ్య డైరెక్ట్ సన్ లైట్ ఉంటుంది రిఫ్లెక్టెడ్ సన్లైట్ కూడా ఇది పరిస్థితి ఇప్పుడు ఈ గోడ ఈ అద్దాలు ఏమీ లేవనుకోండి అద్దాలు లేవడుకోండి అప్పుడు డైరెక్ట్ సన్లైట్ మాత్రం ప్రకాశిస్తూనే ఉంటుంది ఆ అద్దముల యొక్క అభావే అతి అభావే అభావే అతి లేని పరిస్థితి అందు కూడా ఇతర ఆ సూర్యప్రకాశము ప్రకాశకే వెలిగించును ఉండును పెద్దాలన్నీ తీసేశారు ఉన్నాయి అప్పుడు రిఫ్లెక్టెడ్ సన్లైట్ పెద్దమనేది లేదు అయినా కూడా డైరెక్ట్ సన్ అలా ఉంటూనే ఉంటుంటాయి ఇది ఆయన దేన్ని మనస్సులో మనం చెప్పుకున్నట్టు ఉంటే శిరాభాస విశిష్టాన తేక భియా ఇచ్చి అది మళ్ళీ శ్వాసు దాన్ని సెటింగ్ చేద్దాం ప్రస్తుతానికి దృష్టాంతం వరకు ఆపడ్ శ్లోకము అందాము ఇంకా అన్వయం అదే సరిగ్గా స్పష్టంగానే ఉన్నది శ్లోకం అనే శబ్దం అనేక దర్పణినా బహుసంఘిషు బహుసంధిషు ఎస భా సభాష్ట బ్రహ్మ చైత్ర అంటే ఆయన ఏదో ఒక మోడల్ పెట్టి ఆ మోడల్ కి ఈ గోడ అద్దం దీన్ని ఫిక్స్ చేసే ప్రయత్నం చేశాడు ఆ మోడల్ అదే ఆ మోడల్ లో తర్వాత వస్తుంది తర్వాత రాబోయే విషయం ఈ గోడలు అద్దాలు ఇది పక్కన పెట్టి ఆ రాబోయే విషయం మటుకు గంభీరంగా ఉంటుంది దాన్ని నేను మీకు ప్రేమగా చెప్పే ప్రయత్నం చేస్తాను శుక్రవారం క్లాస్ లో బుధవారం మనం శ స్లోకే అనుకుందా ఓం ఓం నమోదు